శ్రీగురుభ్యో నమ హరి గణానా గణపతి హవామహే కవిం కవీనాము పమశ్రవస్తమం జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణ స్వతంబోతి సేత సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ అస్మాచార్యపే గురు పరంపరా క్షేత్రాపి విద్ధిసర్వేత్రే సుభాత క్షేత్రక్షేత్రం ఎత్త జ్ఞానం మతం మమ అవిద్యావత్వాత్ క్షేత్రజ్ఞస్సు సంసారిత్వం ఇటు చేత అవిద్యాయా తామసత్వాత్ ఆ ప్రసంగంలో ఉన్నాము క్షేత్రజ్ఞుడు ఈశ్వరుని కంటే అభిన్యుడు క్షేత్రజ్ఞులకు ఈశ్వరులకు భేదము లేదు అంటే అలాగే ఎలా కుదురుకుతుంది క్షేత్రజ్ఞుడు సంసారి కదా ఈశ్వరుడు అసంసారి ఈశ్వరుడు కూడా సంసారి అనుకోకూడు ఇది ఈశ్వరుడికే ఈశ్వరత్వానికే భాగం ఆయన కూడా మళ్ళీ పెళ్ళాము పిల్లలు వాళ్ళతో దెబ్బలాట్లు కలహాలు కలుసుకోవటాలు విడిపోవటాలు ఇవన్నీ పెడితే అది లోకా లోకానువాదం అంటే జనులు తమ జీవితంలో తమకు అనుభవానికి ఉన్నటువంటి విషయాలన్నిటి దేవుడి మీద ఆరోపిస్తూ ఉంటారు అదంతా పరిగణనలోకి తీసుకోకూడదు ఈశ్వరుడు అంటే అసంసారం జీవుడు అంటే సంసారం ఇది మౌలికమైన ఇదే భేదం ఇంకా వేరే భేదమేం లేదు ఎందుకంటే స్వరూపంలో ఉండో ఒకటే ఈశ్వరుడు చైతన్య స్వరూపుడే జ్ఞానస్వరూపుడే జీవుడు జ్ఞానస్వరూపుడే జీవుడు జ్ఞానస్వరూపుడని మనకు అనుభవానికి వస్తూ ఉంటాడు ఎలా వారు లేస్తే మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి అది మన స్వరూపమే జ్ఞానము ఇంకా ఈశ్వరు విషయమే మేము ధర్టింగ్ చేసుకోవాలి ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు అంటారా లేకపోతే జగుడు దానికి ఆపోజిట్ జగుడు జడపదార్థం అంటారా జడపదార్థమే ఈశ్వరుడు లాగా అనుకున్నారు సాంఖ్యుడు అలాగే అది అంగీకారం కాదు ఈశ్వరుడు కూడా జ్ఞానస్వరూపుడే జీవుడే జ్ఞానస్వరూపుడు కాగా ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు కాకుండా జడస్వరూపుడు అవుతాడా ఈశ్వరుడు కూడా జ్ఞానస్వరూపుడే అలా అయితే ఈశ్వరుడు జీవుడు ఇద్దరు కూడా జ్ఞానస్వరూపులే అయితే ఇద్దరిని విలదీసే అంశం ఏమిటి అంటే ఈశ్వరుడు అసంసారి జీవుడు సంసారి ఇది ఇది జీవేశ్వర భేదం మనం ఇక్కడ శంకరుల శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే నొడవా ఈ క్షేత్రజ్ఞుడు అంటే జీవుడికే క్షేత్రజ్ఞుడని పేరు ఈ క్షేత్రజ్ఞుని ఎందు ఏ సంసారాన్ని నీవు భావన చేస్తూ ఉన్నావో అది యథార్థం కాదు అది కల్పితమే అదే అజ్ఞానం సంసారము ఈ జీవుని అదే క్షేత్రజ్ఞుని ఎందు ఆరోపించబడినదే కానీ వాస్తవంగా ఉన్న సంసారము కాదు ఎప్పుడైతే జీవు క్షేత్రజ్ఞనియంలోన్న సంసారము కల్పిటము అని మీరు తేల్చినారో అప్పుడు జీవుడికి అదే క్షేత్రజ్ఞునికి ఈశ్వరునికి ఉండే భే భేదమే లేకుండా పోయినది భేద హేతు లేదు కనుక క్షేత్రజ్ఞులకు ఈశ్వరులకు అభేదమే కానీ శ్రీకృష్ణుడు క్షేత్రజ్ఞని చాపి మా బుద్ధి సర్వక్షేత్రు భారత అని అంటూ ఇది ప్రసంగం మీ గురికే వారం రోజుల క్రితం జరిగిన ప్రసంగాన్ని ఒకసారి మీకు గుర్తు చేశా ఎనిమిది పూర్వపక్షాన్ని ఏంటంటే అదేలాగా క్షేత్రజ్ఞునికి ఈశ్వరునికి అభేదం ఎలా కుదురుతుంది కుదరదు కదా క్షేత్రజ్ఞుని అవిద్య అజ్ఞానము అనే దోషము గలదు మీరే అంటున్నారు కదా క్షేత్రజ్ఞుని ఎందు సంసారం కదా అంటే క్షేత్రజ్ఞ అవిద్య గలదు అని అంగీకరించినట్లయినది కాబట్టి అదే క్షేత్రజ్ఞనికి ఈశ్వరునితో భేదహేతువు అవిద్య లేనివాడు ఈశ్వరుడు అవిద్య గలవాడు క్షేత్రజ్ఞుడు కాబట్టి భేదమే అభేదం ఎలా ఉంటుంది అని పూర్వోక్షం దానికి సిద్ధాంతం ఏమిటంటే సరే మంచిది ఆ విషయం అలాంటి పెట్టండి అసలు అవిద్య అనగానే దాన్ని విచారం చేస్తున్నాను అవిద్య తామస్వరూపంగా ఉంటుంది తెలియకపోవడం అంటే ఏమిటి తమోగుణ కావ్యమే ఉంటుంది ఈ తెలియకపోవడము అంటే చీకటి విద్య అంటే చీకటి మామూలుగా లోకంలో రెండు రకాల చీకటి మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది ఒకటి బయట ఉండే చీకటి రెండవది లోపల ఉండే చీకటి వాస్తవంలో బయట ఉండే చీకటి వల్ల మనకి సుఖమే కానీ దుఃఖము లేదు ఎందుకంటే బయట ఉండే చీక బయట చీకట్లయితే నిద్ర అయిపోతారా ఇది నిద్రపోవడానికి వీరుండదు మిడ్ నైట్ సన్నని కొన్ని చోట్ల అర్ధరాత్రి కూడా సూర్యుడు ఇంకా ప్రకాశిస్తూ ఉంటాయి ఆరు నెలలు పొగలే నిద్ర ఉండదు ఆరు నెలలు అప్పుడు ఎప్పుడు నిద్రపోవాలో తెలియదు ఎప్పుడు తెలివిగా ఉండాలో చోట్ల అందుకేనే అలాంటి ప్రదేశాల్లో నివసించే జనులు తీవ్రమైనటువంటి మానసికమైన ఒత్తిడికి మనోవ్యాధులకు గురి అవుతూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళకి నిద్రపోవాలంటే ఎప్పుడు పోవాలో తెలియదు తెలివిలో మేల్కొనాలంటే ఎప్పుడు మేల్కొనాలో తెలియదు ఎప్పుడు చూసినా సూర్యుడు నడి మీదే ఉంటాడు విడ్ నైట్స్ అండ్ అని తిరుగుతూ ఉంటాడు ఇలా ఉండడు సూర్యుడు సూర్యుడు సాధారణంగా తూర్పు నుంచి పడమరకు వస్తాడు కదా తూర్పు లేదు పడమ రాలేదు సూర్యుడు అలా తిరుగుతూ ఉంటాడు నిజంగా ఇట్ ఈస్ నాట్ అన్యూసల్ థింగ్ అలాస్కాలోనూ అక్కడ అలా ఉంటాడు నాగివే ఇటువంటి చోట్ల కాబట్టి చీకటి బాహ్యమైన చీకటికే ఇంకొక అరగంటలో చీకటి పడుతుంది రసవకాలం అయితే అరగంట ఆలస్యం కాదు శీతకాలం అయితే అరగంట ముందుగాను తొమ్మిదేదో అరగంట ఇటువంటిలో చీకటి పడుతుంది మనం చీకటి పడిన అక్ష దీపాలు పెట్టండి అంట అంటే దీపం వెలిగిస్తాం అప్పుడే చీకటి పడినప్పుడే కొంత అన్నం వండుకుంటాం అప్పడము చాలు పెట్టుకుని సింపుల్గా భోజనం చేస్తారు చీకటి పొడినప్పుడు పొగలు కొంచెం హెవీగా భోజనం చేస్తున్నా రాత్రిపూట అల్పంగా సింపుల్గా భోజనం చేస్తారు భోజనం చేసి విశ్వస్తారు వారంటే ఇటు కబున చెప్పు తర్వాత పడుకుంటారు కాబట్టి చీకటి ఉపయోగమే కాదని చెప్పండి చాలా ఉపయోగం చీకటి బాహ్యమునందు ఉండే చీకటి వల్ల ఎవరికీ కష్టం లేదు పైగా అందరికీ సుఖం కూడా లోపల ఉన్న చీకటే యథార్థమైన చీకటి ఈ మాట మీకు నేను మనం చేశాను షేక్స్పియర్ నాడ్ అది చాలా ఫేమస్ కొటేషన్ ఆఫ్ షేక్స్పియర్ బ్రిటన్లో హైడ్ పార్క్లో షేక్స్పియర్ యొక్క విగ్రహం అవుతుంది షేక్స్పియర్ విగ్రహం పెట్టారు మన వాళ్ళు కాళిదాసు విగ్రహం పెట్టారు ఈ లోకల్గా ఉండే ఒక పొలిటీషియన్ విగ్రహం రోడ్డు అడ్డంగా పెట్టి ట్రాఫిక్ గడ్డు వచ్చి ఇట్లా పెడతారు తప్ప కాళిదాసు విగ్రహం పెట్టారు సరి గాంధీ విగ్రహాలు పెట్టడం కూడా మానేసి మధ్యకాలంలో కళాతోకాలైన విగ్రహాలు ఎవరు పెడుతూ ఎనివే ఉంటే అలా ఎక్కడ ఉంటే అలా విగ్రహాలు పెట్టకూడదు విగ్రహాలలో పెంచుకుంటూ పోకూడదు విగ్రహాలయల చాలా కాషస్గా దాన్ని అకామిడేట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే విగ్రహం తత్వం కాదు విగ్రహం తత్వం కాదు తత్వానికి సింబల్ మాత్రమే ప్రతీక మాత్రమే అదే తత్వం కాదు కాబట్టి విగ్రహం యొక్క పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది దాన్ని అలాగే తిరగటం అంతేగాని ఎన్నో మహాత్మా గాంధీ గారి విగ్రహం అక్కడ పెట్టారంటే అది చూసి సమాజం అంతా కూడా స్ఫూర్తిని పొంది త్యాగాన్ని నేర్చుకుంటారు ఆయన పేరు ఆయన ఆయన చూడగానే త్యాగ భావన కలుగుతుంది అని అలా ఉండాలంటే ఓ అంతే తప్ప జల్లీ జల్లీకి ఓ విగ్రహం పెట్టి విగ్రహాన్ని చేస్తే దట్ ఈజ్ ఆల్ ఎనీవే సో ది పాయింట్ ఈజ్ షేక్స్పీయర్ విగ్రహం దాని కింద ఓ కొటేషన్ రాశారు ఒకటే కొటేషన్ ఇది మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ అనే డ్రామా నుంచి తీసి రాశారు ఆ కొటేషన్ ఏమంటే నా నా వర్డ్స్లో చెప్తున్నాను కొంచెం టు అటు మార్క్ ఉంటుంది దేర్ ఈజ్ ఓన్లీ వన్ డార్క్నెస్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఈజ్ ద డార్క్నెస్ వికెన్ అని అంటే బయట ఉండే చీకటి అది చీకటియే కాదు ఎందుకంటే మనం దీపం వెలిగించుకోవచ్చు హైగా నిద్రపోవచ్చు దీపాన్ని వెలిగించుకోవచ్చు చదువుకోవాలంటే దీపం వెలిగించుకోవచ్చు నిద్రపోవాలంటే చక్కగా ఏ పని చేయక్కర్లేదా చీకటే మనకి రక్షణగా ఉంటుంది నిద్రపోవచ్చు కాబట్టి బయట ఉండే డార్క్నెస్ డార్క్నెస్సే కాదు అసలైన డార్క్నెస్ చీకటి లోపల ఉండే చీకటి అవిద్యారూపమైన చీకటి ఆ చీకటి చాలా హానికరమైనది ఆ చీకటి మూడు రకాలుగా ఉంటుంది తామసోహిప్రత్యయ ఆవరణాత్మకత్వాత అవిద్య విపరీత గ్రాహక సంశయోపస్థాపక అగ్రహణాత్మకోవా మూడు రకాలుగా ఉంటుంది చీకటి యొక్క ప్రభావం మనం మన జీవితాల్లో మూడు రకాలుగా ఉంటుంది చీకట అంటే అజ్ఞానం అనే చీకటి యొక్క ప్రభావం ఒకటి ఉన్న తత్వము ఉన్న వస్తువు తెలియకుండా పోతుంది రెండు ఉన్న వస్తువు తెలియకపో తెలియక తెలియక ఉన్న వస్తువు బదులుగా లేని వస్తువుని దాని మీద ఆరోపించుట అదే పొరపాటు జరుగుతుంది అక్కడ కొయ్యి ఉంటుంది దాన్ని చూసి వీడేమో చోరుడు అనుకుంటాడు పోస్ట్ కొయ్య అంటే పోస్ట్ ఉంటే దాన్ని చూసి చోరుడు అనుకుంటాడు ఫ్రాడ్ ఉంటుంది దాన్ని చూసి పావు ఏమీ తెలియకపోవడం ఒక రకము చీకటి అజ్ఞానము దాన్ని విపరీతంగా తెలుసుకోవడం అన్యథాగ్రహణము అంటారు అగ్రహణము ఏమీ తెలియకపోతా అది ఒక రకమైన చీకటి అన్యథాగ్రహణము అంటే అక్కడ ఉన్నది వీడు మరొకటి తెలుసుకుంటాడు అది అన్యథాగ్రహణము అంటారు అడుపులోకి అరుకు అరుక్కిచ్చి రోజు పొద్దున్న సాయంకాలం కడుపులో కుదిరిన సాయంకాలం దాన్ని నీళ్ళలో వేసుకు కాకపోయారు డాక్టర్ గారు అరుకు ఇచ్చారు మీరు కడుపులో మంటగా ఉంటాను అనారోగ్యం అధివెత్తు ఉంటే అరుకు అరుకు అని ఇస్తారు కదా పూర్వం వాళ్ళు ఇచ్చారు డాక్టర్ గారు నెక్స్ట్ అనబోయేపటికీ నాకు కంట్లో ఏదో కొంచెం మంటగా ఉందని అన్నాడు మీరు డాక్టర్ గారు ఏం కంట్లో వేసుకునేందుకు డ్రాప్స్ ఇచ్చారు అది వేరే సేషాలు ఇచ్చారు వీళ్ళు ఇంటికి వచ్చి ఈ కడుపులో పోసుకోవాల్సింది కంట్లోను కంట్లో వేసుకోవాల్సింది కడుపులో పోసుకుందండి అప్పుడేమవుతుంది అసలు విపరీత గ్రహడు అంటారు అమాత చూసుకోద్దు కన్ను అని రాసుకోవద్దు దాని మీద కన్ను కడుపు అని రాసుకోవాలి కన్ను అన్న కానీ కంట్లో వేసుకోవాలి కడుపులో పోసుకోవాల్సిందని కడుపులో పోసుకోవాలి ఇప్పుడు వీటి చేసింది ఏమిటి కంట్లో వేసుకోవాల్సింది చక్కగా నాలుగు కుక్కలు నీళ్ళలోకి వస్తుని తాగాల్సిన రెండు రెండు అరుపులాగే ఉంటాయి తాగాల్సిన దాన్ని జాగ్రత్తగా తీసి కట్లో వేసుకున్నారు కంట్లో వేసుకున్న మంట పబోయే కేకలు మంట దీన్ని విపరీత గ్రహణము అంటారు అజ్ఞానం మనిషి అజ్ఞానంలో ఉంటాడు అజ్ఞానాన్ని ఏం చెప్పుకుంటారు సంసారంతో అజ్ఞానం నుంచే పుడుతుంది సో ఆ రకంగా ఇది అన్యా గ్రహణము మూడవది సంశయ గ్రహణం ఇదే అదే అక్కడ ఉంటుంది త్రాడు ఇకంటాడు ఏమిటి రాదు పావం తవ్వాలంటే మాలంటావా అంటాడు పావు కాదు మాల కాదు సంశయం కాదు అది ఇది కాదు అది కాదు ఇది లేకపోతే ఇది పావం తవ్వాలంటే త్రాడు అంటావా అని అది సంశయము సో మూడు రకముల అజ్ఞాన ప్రత్యయము మన జీవితంలో అనుభవానికి వస్తుంది తర్వాత వివేకము అంటే తేడాగా తెలియట అదే వెలుగు ఏమంటే అజ్ఞానము చీకటైతే వెలుగు ఏమిటి సో కలగాపులమని చేసి తెలుసుకునుటయే అజ్ఞానము అది చీకటి అని మీరు అన్నప్పుడు మెటఫర్స్ సో తప్పుగా తెలుసుకునుట చీకటి అయిన సో వెలుగు ఏది చెప్పండి సమాధానం స్పష్టముగా తేడాగా తెలియటయే వెలుగు అదే అంటున్నారు శంకరుడు వివేక ప్రకాశము అని సో స్పష్టంగా తేడాగా తెలియట త్రాడు త్రాడు పాము పాము రాడుని పాముగానో లేకపోతే పాముని త్రాడుగానో భ్రమపడడం అనేది లేకుండగా త్రాడును త్రాడుగా పామును పాముగా తెలియట కడుపులో వెళ్ళే మందు కడుపులోకి డొప్పించి కళలో వేసుకునే మందుని కళలో వేసుకునిట అని వివేకము అంటారు ఏడాదిగా తెలివిట అదే వెలుగు ఎప్పుడైతే మీకు వివేకమోనే వెలుగు ఉంటుందో అజ్ఞానమోనే చేతి పోతుంది అతనికి వివేకప్రకాశ భావే తదభావా తామసేచ ఆవరణాత్మకే కిమిరాది దోషే సతి అగ్రహణాదే అవిద్యాత్రయస్ ఉపలబ్ధే ఇప్పుడు ఈ కప్పివేస్తుంది అంటే వస్తువు యొక్క యథార్థతత్వం తెలియకుండా కప్పివేయుట ఇది అజ్ఞానం యొక్క లక్షణం అలా అయితే చీకటి బయట ఉండే వస్తువును స్పష్టంగా తెలియకుండా కప్పివేస్తూ ఉంటుందో అలాగే లోపల ఉండే అజ్ఞానం అనే చీకటి ఆ వస్తువు యొక్క తత్వము తెలియకుండా కప్పివేస్తూ ఉంటుంది ఆ విధంగా కప్పివేయుట మనకు అనుభవంలో ఉన్నది దీనికి దృష్టాంతం ఆయన ఏమంటున్నారంటే రేజీకటి ఉన్నవాడికి తిమిరము అంటే రేజీకటి వేజీకటి అంటే పొగలు బాగానే కనపడుతుంది వాడికి కొంచెం సూర్యుడు అస్తమించేపటికి ఇంకా వాడికి ఏమీ కనపడదు రేజీకటి సో రేజీకటి ఉన్నవాడు వాడు రాత్రిపూట గదిలోంచి బయటకు వచ్చాడంటే మళ్ళీ ఏ గదిలోంచి బయటకు వచ్చాడో అదే గదిలోకి తిరిగి వెళ్తాడనే నమ్మకం ఉండదు ఏదో గదిలోకి దూసుకుపోతాడు ఎందుకంటే వాడికి అన్నీ ఒకలాగే కనపడుతుంది అసలు స్పష్టంగా ఏది కనబడదు అని అభిప్రాయం ఈ రేజీకటి అన్నది ఎలా ఉంటుందంటే ఏదో కొంత సూచాయగా కనపడుతూ ఉంటుంది స్పష్టంగా కనపడదు అది రేజీకటి యొక్క లక్షణం చివిరాది దోషే సటి అటువంటి రేజీకట అనే దోషం ఉన్నప్పుడు ఇంద్రియ దోషం ఉన్నప్పుడు మనకి మూడు రకాలు అనుభవానికి వస్తాయి ఏమిటి అవి అగ్రహణాదేహే అవిద్యాత్రయస్ ఉపలబ్ధే మూడు కూడా మనకు అనుభవానికి వస్తాయి ఎలాగా ఉన్నది కనపడకపోవుట ఉన్నదాని స్థానంలో అక్కడ లేనిది కనబడుట కనబడేది ఇద అద అనే సందేహములో ఉండుట అనే మూడు కూడా మనకి ఈ రేజీకటి మొదలైన దోషము ఉన్నప్పుడు అనుభవానికి వస్తూ ఉంటాయి సరిగ్గా అదేవిధంగా అజ్ఞానంలో ఉన్నవాడికి ఈ మూడు రకముల దోషములు అనుభవానికి వస్తూ ఉంటాయి మంచిది ఇప్పుడు పూర్వపక్షం ఏమంటాయంటే అత్ర ఆహా ఏవంతరి హీ జ్ఞాతృధర్మ అవిద్య మంచిది మీరు అజ్ఞానాన్ని అజ్ఞానం అన్నా అవిద్య అన్నా ఒక్కటే అది అవిద్యను చాలా చక్కగా వ్యాఖ్యానం చేశారు కాబట్టి ఈ అవిద్య అనేది క్షేత్రజ్ఞనియందు ఉన్నది వాడికున్న గుణం అని వాడుకున్న ధర్మం ధర్మం అంటే ప్రాపర్టీ ఈ క్షేత్రజ్ఞులకు అవిద్య అనే ధర్మము కలదు ధర్మం అంటే సుఖ ధర్మము అధర్మము అలా కాదు ధర్మము అంటే దానికి ఉండేటువంటి స్వరూపం అని ధర్మము అంటారు బంగారము యొక్క ధర్మం ఏమిటి అది బంగారము యొక్క ధర్మము అలాగనమాట సో కాబట్టి క్షేత్రజ్ఞుడు అవిద్య అనే ధర్మమును కలిగి ఉన్నాడు కాబట్టి ఈశ్వరుని అవిద్య ఉండదు అవిద్య ఉంటే ఈశ్వరుడు అవిద్య ఉండదు కాబట్టి ఈ అవిద్య అనే హేతు ఇందుగనుక క్షేత్రజ్ఞుడికి ఈశ్వరుణకు భేదమే కాని అభేదము కోసా కాదు అని పూర్వపక్షి యొక్క అభిప్రాయం సో దాని మీద శంకరులు అంటున్నారు నా అది సరికాదు ఎందుకంటే క్షేత్రజ్ఞునియందు లేదు ఈ అవిద్య అనే దోషము క్షేత్రజ్ఞునియందు లేదు క్ష ఇంద్రియమునందుగలదు ఇంద్రియ కన్ను ఇంద్రియమునందుగలదు ఇంద్రియము క్షేత్రమే కానీ క్షేత్రజ్ఞుడు కాదు ఇంద్రియము క్షేత్రమే మనస్సునందు ఉంటుంది అవిద్య మనస్సు కూడా క్షేత్రమే క్షేత్రమే కానీ క్షేత్రజ్ఞుడు కాదు కాబట్టి దోషమనేది ఇంద్రియమునందు ఉంటుంది ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తా ఒకరికి చూపు లేదు ఏమండి చూపు లేదు అన్నప్పుడు వీళ్ళు కన్ను తీసుకొచ్చి ఎవడో పోయినామని చెప్పే యొక్క కన్ను తీసుకొచ్చి చాలా క్విగ్గా తీసుకొస్తారు ఆయన పోయిన వెంటనే ఏదో యాక్సిడెంట్తో పోయిన వాళ్ళు మొదలుగుతారు వెంటనే ఆ కన్ను ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకొచ్చి ఈ చూపు లేని వాడికి ఆ కన్ను అమరుస్తారు అమరుస్తే వీడికి చూపు వస్తుంది చూపు వస్తుందంటే వీడు చూడగలుగుతాడు దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది వీడికి యథార్థంగా చూసే శక్తి ఉన్నది సపోజ్ చూసే శక్తి లేకపోతే మీరు కన్ను పెడితే చూడగలుగుతాడా చూడలేడు ఆ కన్ను శవానికి పెడితే శవం చూడగలుగుతుందా చూడలేదు వీడియందు చూసే శక్తి ఉన్నది కానీ చూడలేకపోతున్నాడు ఎందువల్ల ఎందువల్ల అంటే ఆ ఇంద్రియము ఉపకరణము అని అంటారు ఇంద్రియము ఎప్పుడు కూడా దాన్ని కరణము అంటారు కరణము అంటే తెలుగులో అనువాదము పనిముక్తు పనిముక్తు కత్తితో పోస్తారు అది కొయ్యబడటం లేదనుకోండి కొయ్యబడకపోతే అది కత్తి దోషం తప్ప చెయ్యి దోషం కాదు మనిషి యొక్క దోషం కాదు వాడు కొయ్యలేకపోతున్నాడు అంటారా వాడు కొయ్యలేకపోతున్నాడు అంటారా ఏమంటారు అదే కత్తి కాదు బండకత్తది అని కత్తి యొక్క దోషం తప్ప వాడి దోషం కాదని అదేవిధంగా చూపు లేదు అంటే యథార్థంగా చూపు లేదని కాదు చూసే శక్తి వాడి ఎట్లు ఉన్నది కానీ ఇంద్రియము యొక్క దోషం చేత ఆ శక్తి ప్రకటమముట లేదు కాబట్టి చూపు లేకుముట అనేది అది ఇప్పుడు కలదోడు తీసేస్తే ఏదో ఏదో ఏనుగు బస్సు అలాంటివే కనపడతాయి ఇంకా చిన్నదేవి కనపడవు దూరంగా దూరంగా ఉన్నది ఏమీ కనపడదు బస్సు వెళ్తే ఏనుగు కూడా కనపడుతుంది కుక్క వెళ్తే కనపడదు కలదోడు తీసేస్తే కళ్ళోడు పెట్టుకోగానే చక్కగా కుక్క బిల్లి అన్నీ కనపడతాయి ఇప్పుడు ఈ దోషం ఎవరిదంటారు క్షేత్రజ్ఞంటారా కళ్ళుదంటారా కళ్ళుదా దోషం ఏమంటాయి ఏదో రెండేళ్ల క్రితం పొన్న కళ్ళదోడు సరిగ్గా కనపడటం లేదంటే ఇప్పుడు ఆ దోషం ఇది ఏంటి కళ్ళదోడు కలదోడు ఇవన్నీ ఉపకరణవు కలదోడికి కళ్ళుకి తేడా ఏం లేదండి రెండు ఒకటే కంటి కళ్ళోళ్ళలో ఏముంటుంది లెమ్స్ ఉంటుంది కంటిలో ఏముంటుంది లెమ్సే ఉంటుంది రెండో ఒకటే కాబట్టి ఉపకరణంలో దోషం తప్ప ఆ స్వరూపంలో దోషం కాదు అది గ్రహించాలి కాదే అంటున్నారు అమ్మా కరణే చక్షుషీ సైనికత్వాది దోషోపలబ్ధే దోషము అంటే సరిగ్గా తెలియలేకపో అజ్ఞానము అనే దోషమున్నది ఆ అజ్ఞానము మూడు రకాలుగా దోషము ఉన్నది కానీ ఆ దోషము ఎక్కడున్న ఉపకరణమునందుగలదు ఉదాహరణకు రేజీకటి అనేది దోషము రేజీకటి కారణంగా వీడియందు మూడు రకముల అవిద్య ఉంటుంది ఏమిటి అగ్రహణము అన్యథాగ్రహణము అనే మూడు రకముల అవిద్య ఉంటుంది రేజీకటి కానీ ఆ రేజీకటి ఉన్న ఆ దోషము వ్యజికటి అనే దోషం ఏది కలదో అది కన్ను యొక్క దోషమా ఆత్మ యొక్క దోషమా కన్ను యొక్క దోషం అంచేతనే కళ్ళతోడు పెట్టేస్తే ఈ మూడు రకాల దోషం పూర్తుంది కాబట్టి అజ్ఞానం అనేది క్షేత్రజ్ఞుడియంలో ఉండదు క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడుగానే చైతన్య స్వరూపుడే ఉంటాడు దోషం ఎక్కడొస్తుందంటే మనస్సు అనే ఉపకరణంలో దోషం ఇంద్రియము మనస్సు కూడా ఇంద్రియమే మనస్సు అంతరింద్రియము కన్ను బాహ్యేంద్రియమును కాబట్టి ఎక్కడో ఒక చోట లోపల ఇంద్రియం కానీ బయట ఇంద్రియం కానీ ఎక్కడో ఒక చోట దోషము అంటుంది సాధారణంగా దృష్టాంతంలో రేజీకటి అనే దృష్టాంతం చెప్తున్నారు కదా దృష్టాంతంలో కన్ను ఎందు దోషము కదతుంది దృష్టాంతము దృష్టాంతికంలో మనస్సు దోషమునకు అజ్ఞానమునకు నీలయాము క్షేత్రజ్ఞుడు కాదు క్షేత్రజ్ఞుడు సుశైత్య స్వరూపుడే ఎత్తు మన్యసే జ్ఞాతృధర్మ అవిద్య అవిద్యా తదేవ అవిద్యాధర్మవత్వం క్షేత్రజ్ఞ సంసారిత్వం ఆయన శంకరుడు అదే సిద్ధాంతి మరో పక్షంలో అంటున్నారు ఒయి నీవేమనుకుంటున్నావు ఎత్తు మన్యసే నువ్వు ఇలా తలకూస్తున్నావు ఏమిటి అజ్ఞానము అది జ్ఞాత అయిన అదే క్షేత్రజ్ఞుడు జ్ఞాత అంటే క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుల యొక్క ధర్మము అని నీవు తలపూస్తున్నావు ఆ అజ్ఞానము అనే ధర్మము కలిగి ఉండబట్టే క్షేత్రజ్ఞుడు సంసారి అయినాడు ఆ కారణంగా ఈశ్వరుడి నుంచి భిన్నంగా ఉన్నాడు అని అలా భావన చేస్తున్నావు తత్ర యదు ఈశ్వర ఏవ క్షేత్రజ్ఞ న సంసారి ఇది ఏ తదయుక్తం ఇది నువ్వే కా కాబట్టి ఈశ్వ క్షేత్రజ్ఞుడు అవిద్య అనే దోషాన్ని పెట్టుకుని ఉండి సంసారి అవుతాడే తప్ప ఈశ్వరుడెలా అవుతాడు కానీ మీరేమంటున్నారు ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అంటున్నారు సంసారి కాడు ఈశ్వరుడే అని మీరు అంటున్నారు అది తప్పు అని నువ్వు అంటున్నావు అర్థమైందండి అదే అక్కడ వాక్యాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఉంటే ఏదో ఏదో గాలివాటంగా పోకూడదు అక్కడ సిద్ధాంతి పూర్వపక్షతో అంటున్నాడు ఏమయ్యా నువ్వేమంటున్నావు అవిద్య అనేది క్షేత్రజ్ఞ ధర్మము అంటున్నావు అవిద్య ధర్మమై ఉండగా ఆ క్షేత్రజ్ఞుడు సంసారవుతాడు కానీ ఈశ్వరుడు అవుతాడు కాబట్టి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అని చెప్పుట కోసగదు అని నువ్వు అంటున్నావు ఇదంతా నువ్వు అంటున్నావు ఓకే అదే కదా పరోపక్ష అనేది తన్నా అది సరికాదు ఇప్పుడు సిద్ధాంతం చెప్తున్నావు కాబట్టి అవిద్య అనే ధర్మం ఉన్నది అది క్షేత్రజ్ఞ ఉన్నది ఈశ్వరుడు లేదు ఇదియే క్షేత్రజ్ఞునకు ఈశ్వరులకు భేదమును కలిగించే అని పరోపక్ష ఏదైతే అది తప్పు ఎందువల్లంటే యథా కరణే చక్షుషీ విపరీత గ్రాహకాది దోషస్య దర్శనాత్ ఎందుకంటే చూడండి అక్కడ ఒక ఉన్నది ఒకటైతే వీడు దాన్ని తప్పుగా తెలుసుకుంటాడు తెలుసుకుంటే ఆ దోషము చూచే కన్ను ఎందుగలది గలదు అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అది నువ్వెందు దోషము కలదు అందుడు మీరు అద్దం ముందు నిలబడతారు కొన్ని అద్దాలు ఫాల్స్ సరైన అద్దాలు సరిగ్గా తయారు చేయరు అద్దం అంటే కాదుగా అది కొనుక్కొచ్చాక అక్కడ వాడు చూపిస్తాడు మిమ్మల్ని యాంగిల్లో నిలబెట్టి చూపిస్తాడు బా ఎంత బాగుందో ఈ మీరు ఫ్రేమ్ చూసి చాలా డిజైన్ అది చాలా బాగుంది గట్టిగా ఉంది ఫ్రేమ్ అని అద్దాన్ని కొన్ని ఎక్స్కొచ్చి ఇంట్లో పెట్టారు పెడితే తీరా ముఖం చూసుకుంటే ఆ ముఖం ముఖం చా ఇచ్చి రాప్పుడది ఈ జా ఎక్కడో మోకాల దగ్గర కనపడుతుంది ఈ తలకాయ పైన ఉన్నట్టు ఈ జా కింద ఉన్నట్టు కనపడుతుంది ఏమిటండి ఇలా ఉంది ఏమిటి ఈ ముఖం ఈ మధ్యన బాగా పొడిగిపోయిపోయి పాడైపోయింది ముఖం అనుకుంటారా అనుకోరు మరి ఏమనుకుంటారు అర్థము అర్థములో దోషము కలదు అనుకో అనుకుంటాం లేకపోతే నా ముఖం ఈ మధ్యన ఇలా పాడైపోయింది అనుకుంటారు కాబట్టి దోషం అనేది ఎప్పుడు కూడా ఆ ఉపకరణంలో ఉంటుంది అలాగే అక్షరాలు ఏదో అలికేసినట్టు కనపడుతున్నాయి అంటే నేను క్షేత్రజ్ఞుడను నా ఎందు దోషం వచ్చేసిందని నేను అనుకుంటాను అనుకోను కళ్ళజోడులో దోషము కాలదు అలా డాక్టర్ దిగిపోతే ఆయన అవునా బాబు నీ కళ్ళజోడు ఎప్పుడు వచ్చావు మూడేళ్ల క్రితం వచ్చావు ఎడాదికి వస్తారు రమ్మన్నాను కదా నన్ను అంటే పర్లేదు ఇప్పుడు చూడండి అంటే కళ్ళజోడు మారుస్తాడు అప్పుడు చక్కగా కళజోడులో దోషం ఉండదు కళజోడు మార్చిన తర్వాత కూడా అలికేసినట్టు కనబడుతుందండి నేను వెళ్ళారనుకోండి అంటే రెటీనాలో దోషం ఉండాలండి రెటీనా మార్చేసినా కూడా ఇంకా కనపడటం లేదన్నారు అనుకోండి ఇంకా నీ రెటీనా పోయిందా ఎవడైనా యాక్సిడెంట్లో చచ్చిపోయినప్పుడు ఆ రెటీనా ఒకటి పట్టుకొచ్చి పెడదామని అది తీసుకొచ్చి పెడతారు ఏ సందర్భంలో కూడా లోపల ఉండే ఆ చైతన్యానికి దోషం ఉండదు దోషం ఎప్పటికీ కరణమునందే ఉంది ఇది దృష్టాంతం యథ కరణే చిక్షుషి ఉపకరణము అంటే ఇంద్రియము అయినటువంటి నేత్రమునందు తప్పుగా తెలియట అనే దోషము మనకి కనబడుతోంది మనకు అనుభవంలో ఉంది అంతే తప్ప న విపరీతాదిగ్రహణం తన్ నిమిత్త వా తమిత్వాది అంతే తప్ప ఆ దోషము కలదోళ్ళలో ఉంది కన్నులో ఉంది తప్ప దోషము ఆ వ్యక్తిలో లేదు ఇప్పుడు మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు కంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు ఆ ఆయన ఏదో అక్కడ ఒక ఛార్ట్ పెట్టి చదవకుంటాడు పైన ఏ అనే అక్షరం బాగా కనుక అది ఒక్కటే ఉంటుంది పెద్దదిగా ఉంటుంది ఏ అంటే ఆ సరే సంతోషం అంతవరకు కింద మూడు ఉంటాయి అవి చదవండి అంటే బీ డి ఈ అది బాగున్నాయి చదివా అక్కడ కింద ఐది ఉంటాయి అవి చదవండి అంటే సి ఎఫ్ ఎఫ్ అనగానే లెంపగా కొట్టాడు అది ఎఫ్ కాదు అది ఈ ఎఫ్ అని కానీ కొట్టాడు అనుకోండి అయితే ముట్టుగా హెడ్ మాస్టర్ అట్లాగా అప్పుడు ఎందుకంటే ముట్టుగా ముట్టాడంటే అక్కడ ఈ ఉంటే ఎఫ్ఎన్ చదువుతావేమా అని ముట్టిగా వేసేయడం అనుకోండి అది మీరేమంటారు ఏమన్నా అలా లేకుండా ఉంటుంది అలా ముట్టిగా వేస్తారా లేరు అదే హై స్కూల్లో అయితే ముట్టిగా వేస్తారు ఎందుకని వీడికి తెలియలేదు వీడి అజ్ఞానం గలవాడు నేను చెప్పిన పాఠం వీడు చదువుకుని రాలేదు అని మొట్టిగా వేస్తాను మేస్టర్ కళ్ళ గారు ముట్టిగా వేస్తారా లేరు ఎందుకంటే ఈని ఎఫ్గా చదవడం వీడి దోషం కాదండి అది కన్ను యొక్క దోషము కళ్ళతోడు దోషము వాడి దోషం కాదు తేడా తెలిసిందాన్ని లేకపోతే ఏమిటండి అక్కడ మేమేమో ఎఫ్ పెడితే నువ్వు ఈ అంటావు ఈ పెడితే ఎఫ్ అంటావు ఉప అక్కడికి అంటావు అలా అనుకో ఎందుకంటే ఆ దోషము వీటి కాదు దోషము అక్కల దోడు కన్నుది మనిషిలో దోషం అదేవిధంగా ఈ విపరీత గ్రహణము తప్పుగా గ్రహించట కానీ దానికి హేతువైన రేజీకటి సైనికము అనే దోషం కానీ ఆ జ్ఞాతకి ఉండవు అలా ఇంద్రియములకే ఉంటాయి అదేవిధంగా క్షేత్రజ్ఞుని ఎందు మీకు విద్య అజ్ఞానం అనుభవానికి వస్తుందో అది క్షేత్రజ్ఞుని స్వరూపం కాదండి అది మనస్సు యొక్క దోషం క్షేత్రము యొక్క దోషము ఇప్పుడు నేను మాట్లాడుగుతా చెప్పండి మీకు మీకు తెలుగు భాష వచ్చునా వచ్చును రష్యన్ భాష వచ్చునా తెలియనా తెలియదు ఇప్పుడు అంటే నేను వెంటనే నువ్వు అజ్ఞానివి అంటే తప్పు అజ్ఞాని కాదు మీరు అజ్ఞాని కాదు మరి ఏమిటి మీరు అంటే మీరు రష్యన్ భాష యొక్క అజ్ఞానమును తెలుసుకునే క్షేత్రజ్ఞుడు కదా రష్యన్ భాష మీకు వచ్చునా కాదా రాదు నీకు తెలుస్తుంది ఆ సంగతి తెలియట్లేదా తెలుస్తోంది కదా రష్యన్ భాష రాదు అనే సంగతి తెలుస్తుంది తెలుగు భాష వచ్చును అనే సంగతి తెలుస్తుంది కాబట్టి మీ స్వరూపం ఏమిటి లేకపోతే రష్యన్ భాష రాకపోవుతాయా తెలివిట స్వరూపం అయినప్పుడు తెలుగు భాష వచ్చుట ఏం స్వరూపం అవుతుంది ధర్మం అవుతుంది మీ ధర్మం ఉన్నది అది మీ చేత దర్శించబడే మనస్సు యొక్క ధర్మం అంటే మనస్సు లేక బుద్ధి యొక్క ధర్మం ఈ రష్యన్ భాష తెలియకుం రష్యన్ భాష రాదు అన్నది ఇదే ధర్మం అవుతుంది బుద్ధి యొక్క ధర్మం కాబట్టి తెలుగు భాష వచ్చుట రష్యన్ భాష రాకుత ఈ ఆ బుద్ధిలో ఉండే ఒక భాష యొక్క జ్ఞానాన్ని మరో భాష యొక్క అజ్ఞానాన్ని తెలుస్తూ ఉండే చైతన్యము గలదే మీకు ఈ ధర్మములు దాని మీద అన్వయించవు అది ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉంటుంది కాబట్టి నా ఎందు అజ్ఞానము గలదు మరి మీరు స్టూడెంట్స్ ఆఫ్ వేదాంత ఇటువంటి సూక్ష్మమైన విషయాలను మీరు పుట్టుకోవాల్సి ఉంటుంది నా ఎందు అజ్ఞానము గలదు అన్నంత వరకు వాడు అజ్ఞానం నుంచి బయటపడలేదు ఏమన్నా అజ్ఞానము కలదు అజ్ఞానము గలదు నా చూపు సరిగ్గా లేదు అన్నారు నేను నా చూపు చెడిపోయింది అని నాకి నా దానికి నేను నాది అని కట్టుకోవడం ఆ క్షేత్రజ్ఞ సంబంధం పెట్టకూడదు ఎవండి అక్కగారి మధ్యనే కళతోడు సరిగ్గా లేదని అన్నారు అంతే తప్ప ఏమంటే అక్కగారి మధ్యన నా కళ్ళతోడు సరి నా కళలోంటో ఏం లేదు కళతోడే ఉన్నది నా కన్ను అంటూ ఏం లేదు కన్నే ఉన్నది కనుక క్షేత్రజ్ఞ ధర్మము కాదు అజ్ఞానము క్షేత్రజ్ఞ ధర్మము కాదు వాస్తవంలో పరిమితమైన జ్ఞానమైనా బుద్ధి ఉందే ఉంటుంది ఆ జ్ఞానానికి ఆపోజిట్ అజ్ఞానము కూడా బుద్ధిందే ఉంటుంది తప్ప ఆ బుద్ధిని తెలుసుకుంటూ ఉండే అచైతన్యమునందు అజ్ఞానము ఉండదు ఏమండి తర్వాత ఇంకో రహస్యం అజ్ఞానం అనేది ఉంది అని తెలుస్తోంది అంటే అది మీకంటే ఇతరమునందు ఉంటుందని అర్థం ఎందుకంటే మీ అందే అజ్ఞానం ఉంటే మీకు తెలియదు మీ స్వరూపమునందే అజ్ఞానం ఉన్నట్లయితే మీకు తెలియదు చీకటి చీకటికి తెలియదు చీకటిని తెలుసుకునేవాడికి చీకటి తెలుసు చీకటిగా ఉందని మీరంటారా లేకపోతే గోడలను చీ గోడలు అంటారా గోడలు అన్నా ఓనీ చీకటి అంటున్నా ఇదిగో నేను చీకటిని నేను చీకటిగా ఉన్నాను అని అంతమంది చీకటి చీకటి అంత దానికి తెలియదు చీకటిని తెలుస్తూనే వాడికి చీకటి తెలుస్తుంది మీకు చీకటి తెలుస్తూ ఉంటుంది చీకటి తెలుస్తూ ఉంటే మీకు మీకు మీ స్వరూపమేంటి తెలివిటయా లేకపోతే చీకటయా మీ స్వరూపం తెలివిట తెలివిట మీ స్వరూపం చీకటి మీ స్వరూపం కాదు మిమ్మల్ని చీకటిలో నిలబెట్టాము చీకటిగా నిలబెట్టాము పెడితే మీ స్వరూపము చీకటయా తెలివిటయా తెలియట ఎందుకని చీకటిలో ఉన్నామని తెలుస్తుంది కదా సపోజ్ మీ స్వరూపము చీకటి అనుకోండి చీకటి గదిలో పెడితే మీకు చీకటి గదిలో ఉన్నామనే సంగతి తెలియకుండా పోతుంది అర్థమైందా అవునా మీ స్వరూపము తెలియట మరి చీకట ఎక్కడుంది చీకటి మీలో లేదు గదిలో ఉంది అలాగే ఈ అజ్ఞానము అజ్ఞానం వచ్చే మూడు రకముల కార్యములు ఏమిటి అగ్రహణము అన్యథాగ్రహణము సంశయగ్రహణము మూడు కూడా ఆ క్షేత్రమునందు ఉంటాయి తప్ప క్షేత్రజ్ఞ ఉండదు కాబట్టి రేమనాలి అజ్ఞానము ఉన్నది అనాలి అజ్ఞానము ఉన్నది నేను అజ్ఞానిని అనకూడదు ఇప్పుడు గిన్నె గిన్నె కొంచెం మట్టిగా మట్టి ఉందనుకోండి గిన్నెయందు మురికి గలదు అనాలి అంతేగాని నా ఎందు మురికిగలదు అనుకోకూడదు జిల్లందు మురికుంటే మీ ఎందు ఉన్నట్టు కాదు కాదండి అది మా అంటే అలాగే ఉండదు ఓకే ఎనివే ఏదో సంతృష్టం చక్షుష సంస్కారేణిదే అపనీతే గ్రహీతు అదర్శనాత్ నగ్రహీతు ధర్మ యథా ఆ యథ వరకు దృష్టాంతం తథా నుంచి దార్ష్టాంతి దృష్టాంతం ముందు చూడండి యథా అంటే ఏ విధముగాలైతే ఇప్పుడు రేజీకటి ఉన్నది రేజీకటి కన్ను యొక్క దోషమా క్షేత్రజ్ఞుని దోషమా కన్ను యొక్క దోషం అంచేతనే క్షేత్రజ్ఞని దోషం కాదు అంచేతనే డాక్టరు ఆ రేజీకటిని సరిచేయగలుగుతాడు ఏమన్నా రేజీకటి అంటే ఏమిటండి గ్లూకోమానా గ్లోకో రెండు ఉన్నాయి గ్లకోమా ఒకటి రెండోది ఒకటి కేటరాక్ట్ ఒకటి రెండు ఉన్నాయి ఉంటే పేర్లు విన్న తప్ప మనకి వాటి వివరాలు ఏం తెలియదు వీటిల్లో రేజీకటి అంటే బహుశా కేటరాక్ రేజీకటి కేటరాక్ట్ పెద్ద వయస్సులో వస్తుంది ఈ గ్లొకోమా అయ్యుంది శుక్లములు అంటే సో గ్లోకోమా ఈ గ్లకోమా గురించి శంకరాచార్యులు మాట్లాడుతున్నారు కనీవీ ఈ స్టాక్ ఒకటి అండ్ దెన్ హీ సేయింగ్ దట్ ఇట్ కెన్ బి క్యూర్ గ్లోకోమా క్యూర్ ఉంటుంది అంటే వాళ్ళకి ఏదో కొద్దో గొప్ప ఏదో కొద్దిగా ఆయుర్వేదం ఏదో పేరు పెట్టి ఈ గ్లోకోమా అనే దోషము గలదు దీనికి ఏదో పసరో ఏదో కంట్రోల్ వేస్తే అది సెట్ అవుతుంది అని అది తెలుస్తోంది అక్కడ ఆ మాట అంటున్నారు కంటికి సంస్కారం చేశారు చక్షుష సంస్కారేణ కంటికి ఏదో సంస్కారం చేశారు అంటే సంస్కారం చేయడం అంటే ఏంటి దాంట్లో అరుపోయేదో ఆయుర్వేదము వైద్యంలో ఆగిపోయేదో లేచి అర్వేస్తే చేస్తే తిమిరే అపనితే అది ఏది ఒకటి పోయింది తొలగిపోయింది అప్పుడు వారు చక్కగా స్పష్టంగా చూడగలుగుతున్నాడు దీన్ని బట్టి మీకేం తెలిసింది ఈ దోషము క్షేత్రజ్ఞ ఉన్నట్ట కంటి ఎన్ను ఉన్నట్ట కంటి దోషము క్షేత్రజ్ఞ ఉంటే కన్ను డాక్టర్ను దాన్ని సటిలైడ్ చేయలేడు కన్ను డాక్టర్ సెపరేట్ చేస్తున్నాడంటే అర్థం ఏంటి దోషము కన్ను ఎందు ఉన్నది తప్ప క్షేత్రజ్ఞని ఎందు లేదు ఇప్పుడు మీకు కడుపులో ఎసిడిటీ ఉందనుకోండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏదో మందిస్తాడు ఏదో పంచారిష్టం పంచారిష్టం అనే వందిస్తాడు పంచారిష్టం ఈజ్ ఏ గుడ్ మెడిసిన్ సపోజ్ ఎట్ ఈ గుడ్ మెడిసిన్ సరే యాసిడ్ రిఫ్ల పంచారిష్టం ఎప్పుడైనా గమనించారా ప్లీజ్ పే నోట్ నోట్ ప్లే నోటీస్ యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నవాళ్ళు ప్లీజ్ పే అటెన్షన్ పంచారష్టం జెండూ కంపెనీ వాళ్ళ పంచారిష్టం యూ ట్రై యూ ట్రై ఊరికే ఇంగ్లీష్ టాబ్లెట్లు ఎంత వేస్తున్నా లేని ఆ పూటకే తప్ప మళ్ళీ మొన్నాడు మామూలే ఈ జెండు కంపెనీ వాళ్ళ పంచారీష్టం ట్రై చేస్తే యూ నెవర్ నో ఇట్ మే వర్క్ సో పంచారం వేస్తారు ప్లస్ ఈ యాసిడ్ ప్రాబ్లం తగ్గిపోతుంది ఎవరికి తగ్గుతుంది క్షేత్రజ్ఞుడికి యాసిడ్ ప్రాబ్లం తగ్గుతుంది క్షేత్రజ్ఞులు కొత్తకి తగ్గుతుంది మరి చూడండి కాబట్టి ఈ యాసిడ్ రిఫ్లెక్స్ క్షేత్రజ్ఞుడికి ఉండదు కొత్తగా ఉంటుంది సకల వ్యాధులు దేహానికి ఉంటాయి సకల దుఃఖములు మనస్సుకుంటాయి క్షేత్రజ్ఞుడికి ఏమీ ఉండవు మీరు యూ హెవ్ టు క్యాచ్ దట్ పాయింట్ ఎన్ని క్లాసులైనా అదే పాయింట్ ఇంకా వేరే పాయింట్ లేదు సో యూ హెవ్ టు క్యాచ్ దట్ పాయింట్ సో నా గ్రహీతు హు ధర్మ రేజీకట్ అనేది కంటి యొక్క ధర్మము దోషం తప్ప క్షేత్రజ్ఞుడు దోషం కాదు గ్రహీత అంటే క్షత్రజ్ఞుడే తిరిగివాడు జ్ఞాతాన్న గ్రహీతాన్న క్షేత్రజ్ఞుడు అని వస్తాం క్షేత్రమును తెలియవాడు ఇది దృష్టాంతం తగ్రహణ విపరీత సంశయప్రత్యయా తమి కిద్భవితుమర్హండి నాపు క్షేత్రజ్ఞ అది దృష్టాంతం అదేవిధంగా దార్షాంతికంలో కూడా అన్ని సందర్భాలలోనూ ఈ మూడు దోషాలు మీకు అనుభవానికి వచ్చే సందర్భాలలో మూడు ఒక్కేసారి రావు ఒకటో రెండో అనుభవానికి వస్తాయి మూడింట్లో ఏదో ఒకటి అనుభవానికి వస్తుంది ఏమిటవి అగ్రహణము అన్యథాగ్రహణము సంశయగ్రహణము అనే ఈ దోషములు ఈ ఈ పొరపాట్లు ఈ అనుభవానికి వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆ దోషములు వాటికి నిమిత్తమైన అజ్ఞానము ఇవన్నీ కూడా ఏదో ఒక ఇంద్రియానికి సంబంధించినవై ఉంటాయి ఏదో ఒక ఇంద్రియానికి చెంది ఉంటాయి ఏదో ఒకటి ఏ ఇంద్రియము కన్నవ్వచ్చు చెల్లవ్వచ్చు మనసు బుద్ధి సో అక్కడెక్కడో ఉన్నది మనస్సు బుద్ధి అని ఎందుకన్నానంటే నేను సరిగ్గా శాస్త్రాన్ని చదువుకోకుండగా ఏదో అవకతవగా తలాతోకా లేకుండా క్లారిటీ లేకుండా ఉన్నారనుకోండి అది బుద్ధిగత దోషం ఎందుకంటే సెంటిమెంట్ పెట్టుకుని సెంటిమెంటాలిటీ సెంటిమెంటాలిటీ పెట్టేసుకుని దుఃఖించేస్తుంటే అది మనస్సు యొక్క దోషం ఎట్టి పరిస్థితులలోనూ క్షేత్రజ్ఞకు దోషము ఉండదు కాబట్టి బాహ్యేంద్రియాల్లోనైనా దోషం ఉంటుంది మనస్సుకైనా ఉంటుంది బుద్ధి ఎంతైనా ఉంటుంది తప్ప క్షేత్రజ్ఞకు లేదు చేతనే ఎప్పుడు కూడా ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు ఎప్పుడు అసలు భాషలో కూడా ఆ మార్పు రావాలి భాష నుంచి మొదలవుతుంది ఎందుకంటే దోషము మనస్సులో ఉన్న దోషం భాషలో వ్యక్తం అవుతుంది భాష దగ్గర నుంచి దాన్ని కనెక్ట్ చేసుకుంటాడు అవ్వాలి కాబట్టి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి నా మోకాళ్ళ నెప్పులుగా ఉన్నాయి అని అనుకో మోకాలు నెప్పులు ఉన్నాయి మొఖాలకు నొప్పులు ఉన్నాయి మీరు మాట వరుసకి నా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని అన్నారు మీ మనస్సులో మీకు క్లారిటీ ఉండాలి మొకాలకు నొప్పులు ఉన్నాయి డాక్టర్ గారికి వెళ్తే డాక్టర్ ఈ కళ్ళకేదో ఒక చైనా ఉందని ఒకసారి చూడండి అన్న అంటే ఈ కళ్ళకు అంతేకాదు నా కళ్ళకి ఎప్పుడైనా ఆకలిగా ఉండి భిక్ష టైం అయింది అనుకోండి ఏమా భిక్ష టైం అయింది సంగతి ఒకటి చూడండి తప్ప నాకు అని ఐడెంటిఫై అవ్వడం భాష దగ్గర నుంచి శుద్ధి చేసుకుంటున్నారు నాది నేను అనే మాటలు ప్రయోగించకూడదు ఎందుకంటే మీరు ప్రయోగించే ప్రతి సందర్భంలోనూ ఎక్సెప్షన్ ఇంకేం లేదు మీరు నాది అన్నప్పుడల్లా అది తప్పే నేను అన్నప్పుడల్లా కూడా అది తప్పే ఎందుకంటే మీరు నాది అన్న దానితో క్షేత్రజ్ఞులకు ఏ సంబంధమో ఉండదు మీరు నేను అని దేన్ని అది క్షేత్రజ్ఞుడు కానీ కాదు నేను నాది అనే మాటలు చాలా లోతైన పదములు వాటిని సరిగ్గా తెలుసుకోకుండా మనం ఆ అలవోకగా అజ్ఞానంతో ఈ మూడు రకాల దోషాలను వాటిలో పెట్టి ప్రయోగిస్తూ ఉండడం మూలంగానే మనం సంసార బంధంలో మునిగిపోయి ఉన్నాం ఇది ఎలాగంటే ప్రజాస్వామ్యం అంటూ ఉండడం ప్రజాస్వామ్యం ఎన్నికలు ప్రజాస్వామ్యమునకు వెన్నెముక వంటివి ఆటపట్టు నేను ఇలాంటి ఒక కబుర్లు చెప్తూ ఉన్నారు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పడం వెళ్ళి ఓట్లు ఇచ్చి ఓట్లు కొని ఎన్నికల్లోనే వెళ్ళడం సో దాని ప్రజాస్వామ్యం అని ఉంటే చేస్తే ప్రజాస్వామ్యం వస్తుందా రాదు యూ షుడ్ బీ ఎ డెమోక్రాట్ ఇన్ యువర్ హార్ట్ హన్ యువర్ స్పీచ్ అండ్ ఇన్ యువర్ యాక్షన్ యూ షుడ్ బి ఏ డెమోక్రాట్ ఇన్ స్పీచ్ ఇన్ థాట్ ఇన్ స్పిరిట్ and in actions. You should అండ్ ఇన్ యాక్షన్స్ బే డెమోక్రాట్ అప్పుడు అది ప్రజాస్వామ్యం ఉంటే లిప్సింపటి వల్ల అవ్వదు అదేవిధంగా క్షేత్రజ్ఞుడు అసంగుడు అది సత్యం ఆ సత్యాన్ని మీరు ఇన్ యొక్క స్పీచ్ ఆ సత్యము ప్రతిఫలించాలి ఎదరవాళ్ళని ఇంప్రెస్ చేయటం కోసం కాదు మీ స్పీచ్ మిమ్మల్నే మోసం చేసి ఇదిగా ఉండకూడదు నా దేహము నా ఇల్లు నా భార్య నా సంపద నా నా నా కొడుకు నా కొడుకు ఇదంతా కూడా మనం మాట్లాడే మాటలు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి ఎవరిని మోసం చేయో మనల్నే మోసం చేస్తూ ఉంటాయి మనల్నే ఒక వ్యామోహంలోకి నెట్టివేస్తూ ఉంటాయి కాబట్టి భాష దగ్గర నుంచి కూడా శుద్ధం చేసుకుంటూ రా ఈ దేహము శిథిలమైనది అనాలి అంతేగా నేను శిథిలమైపోయానుండో అని నేను ఎలాగ మనం ఎలాగో గోలుగోలు అనుకోవడం ఈ దేహము శిథిలమైంది అంటే నాలాంటి పుట్టు గారి దగ్గరంటే అది సహజమే కదండి అని నేను అంటాను అంటే అవునండి అని మీరు అంటారు అయిపోయింది అక్కడికి ఆ టాపిక్కి అలా ఉండాలి తప్ప ఇంకా అక్కడి మీ దేహం శిథి మీరు శిథిలం నేను అనాలి నేను శిథిలం మీరు అంటారు అయ్యో నేను మీకు సంపత్తి చూపించాలి ఆల్ దిస్ ఈజ్ నాన్ సెన్స్ సెంటిమెంటాలిటీ అలా ఉండకూడదు కాబట్టి క్షేత్రజ్ఞులందు ఏ దోషంలో ఉండవు క్షేత్రజ్ఞుడు అసంగము అంటే మీరు అనొచ్చు ఇది ఫిలాసఫీ అని ఫిలాసఫియే దాంట్లో సందేహం లేదు ఫిలాసఫియే బట్ దెన్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఇట్ ఈస్ లాయ్ ఫిలాసఫీ అని పేరు చెప్పి మీరు దాన్ని జటిలం అనుకోవద్దు అదేదో జీవితానికి సంబంధం లేదు అని కూడా మీరు అనుకోవద్దు ఇట్ ఈస్ సింపుల్ ఇట్ ఈస్ ఫిలాసఫీ ట్రూ బట్ ఇట్ ఈజ్ సింపుల్ అండ్ ఇట్ ఈజ్ లాయ్